విని కాస్త జాగ్రత్తగా పెట్టంటారని ఆయన అన్నారు సరే మనం అదంతా ఇవాళ ఏమన్నా తూచదంతా భ్రాంతి తీసేయండి మూడో రోజుకల్లా బయటికి పట్టుకొచ్చేయండి రెండో రోజుకే మొదటి కనంగానే తీసుకొచ్చేసేయండి బయటకు అన్నాం మనం ఇవాళ సరే ఉత్తరత్తర దాని వల్ల వచ్చిన సమస్యలు ఏవో వస్తూనే అనుకోండి ఈ పన్నెండు రోజులు ఒక దగ్గర ఉండటంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆవిడ తపస్సు చేయాలి ఆ రోజులు ఈ బాలింతరాలు ఆ పిల్లవాడిని జాగ్రత్తగా ఇరవై గంటలు కంటికి రెప్పలాగా పట్టుకోవాలి ఆ తపస్సు చేయాలి ఇంత తపస్సు చేసి పదమూడో రోజుకి నామకరణానికి పట్టుకొస్తే ఆ వెండి పక్కకు పెట్టేస్తాడు ఎక్కడి నుంచో అప్పటిదాకా ఎక్కడో ఉన్న తండ్రి గారు సీన్లోకి వచ్చేస్తాడు వచ్చేసి నేనే నామకరణం చేసేది ఇప్పుడు అంటాడు ఏ కన్నది ఎవరండి అని అడిగింది కన్నది నువ్వే అయినా సరే నామకరణం చేసే అధికారం నీకు ఇవ్వలే తెలిసి నో కర్తృత్వం ఫర్ యు వాడిని ఏ పేరెట్టి పిలవాలో డిసైడ్ చేసేది ఎవరయ్యా అంటే అయితే తండ్రి గాని లేకపోతే తండ్రికి తండ్రి గాని వీళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చారు గాని తల్లికి గాని తల్లి తల్లికి గాని అవకాశం ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు సనాతన ధర్మం నేనే కర్త అని నువ్వు నీ ప్రసవ వేదన ఆ గర్భవాస నరకాన్ని వాడికి ఇచ్చినందు అనేక రకాలైనటువంటి కర్తృత్వ భావన నిలో బలంగా ఉంటుంది వాడి నామకరణం ద్వారా తల్లికి బోధిస్తున్నారు నువ్వు కర్తవు కాదు చూడండి తండ్రి ఆయన ఇష్టం పెడతాడు ఏదో బుల్బుల్ అని వాడు ఈ బుల్బుల్ పేర్లు పెట్టకుండా వాళ్ళు ఏం చెప్తారు అందుకని యజ్ఞేశ్వర శర్మ మొదటి పేరు అందరికీ అదే అందరికి కామన్ నేమ్ అనమాట భూమండలంలో సనాతన ధర్మంలో నామకరణం ఎవరన్నా చేయనివ్వండి అందరికీ కామన్ నేమ్ ఏమిటి యజ్ఞేశ్వర శర్మణ అదేమిటండి అరే యజ్ఞం కోసమే పుట్టాడయ్యేవాడు సృష్టి యజ్ఞంలో నుంచే పుట్టాడు యజ్ఞం చేయడం కోసమే పుట్టాడు పంచ నిజ జీవితంలో ఆచరించడం కోసమే పుట్టాడు యజ్ఞభావంతో జీవించడం కోసమే పుట్టాడు అకర్తగా జీవించడం కోసమే పుట్టాడు కాబట్టి ఆయన పేరు యజ్ఞేశ్వర శర్మ ఏమంటే యజ్ఞశర్మ అని వచ్చ కదా యజ్ఞేశ్వర శర్మ అని ఎందుకన్నాడు ఆ యజ్ఞభావం వలన వాడు ఈశ్వరుడు తెలుసుకోవాలి వాడు జీవుడు కాదని తెలుసుకోవాలి ఆ ఈశ్వర శబ్దం ఎందుకు వేశారు వాడు పుడుతూనే వాడికి ఈశ్వర శబ్దం వచ్చేసింది వాడికి వాడి పేరులో వాడి పేరు ఏదన్నా పెట్టుకో చింటు బంటు పింటూ ఏదో పేరు పెట్టి అది కాదు వాడి పేరు కానీ వాడి పేరు ఏమిటి యజ్ఞేశ్వర శర్మ చూడండి సనాతన ధర్మం జన్మత నువ్వు ఎత్తుకుంటూనే పన్నెండో రోజుకే నీకు ఈశ్వర శబ్దాన్ని ఇచ్చేసి నీ ఈశ్వరుడవ్యా జన్మత ఈశ్వరుడవు కొంతమంది వ్యవహార నామం కూడా ఆ యజ్ఞేశ్వర శర్మ అనే ఉంచుకుంటారు ఇంకో పేరు మాకు సనాతన ధర్మం చెప్పింది కాబట్టి ఆ పేరునే గాయం చేయండి అంట అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ధర్మం ఎప్పుడు మన ధర్మం ఎప్పుడు ఏ ఆచరణ చెప్పినా ఏ కర్మాచరణ చెప్పినా ఆ కర్మాచరణ వెనుక కర్త బలపడకుండా చూసే విధంగా ఏర్పాటు చేశాడు కానీ కాలాంతరంలో ఏమైపోయింది ఏ పెరగడం మొదలు పెట్టాడు పెరగడం మొదలు వాడికి పెట్టిన పేరు ఉమానాగబాల సరస్వతి గాయత్రి ప్రపంచంలో ఉన్న దేవతల పేర్లన్నీ బుడుగ్గా తోకంతా పెట్టావు పెట్టి చివరికి వాడిని ఏమని పిలుస్తాడో ఎవడికి తిరిగి ఏమైపోయాడు వాడు అప్పుడు వాడిని బుజ్జి అనో బజ్జి అనో పిలుస్తారు చివరికి ఈ బుజ్జి బజ్జి ఏమైపోతాడు వీడివి చివరికి తెలియదు కదా ఇలా చిట్ట చివరికి వాడికి పెట్టిన నామం ఎందుకు పెట్టామన్నటువంటి ఆ ఆ అంతు పంతు లేకుండా ఇలాంటివి ఆ భ్రాంతిగతమైనటువంటి పద్ధతులు వచ్చేసినాయి అన్నమాట కాలాంతరం చూడండి చాలా మంది పెద్ద బొడుగు పేరుంటుంది టీవీ ఎస్ఆర్ఆర్ఆర్ కరికి ఒక పదహారు అక్షరాలుండే ఆ చివరి ఏదో శర్మ అని చివరికి వాడిని పిలిచేది ఆ చివరి శర్మతో శాస్త్రతోనో పిలుస్తారు అంతే ఈ ముందున్న పేద పొడుగు పేరు ఎవడికి తెలియదు వాడికి కూడా చివరి కొంతకాలానికి గుర్తుంటారు సర్టిఫికేట్లో చూసుకోవాల్సింది ఇలా జాగ్రత్తగా గమనిస్తే నీవు అకర్తవని చెప్పే పని నీకు నామకరణం నుంచే మొదలుపెట్ట సరేనండి అంత్యేష్ఠి చూద్దాం పోనీ చివరి అంత్యేష్టిలో నీ పేరు ఎవరు చెప్పరు పెద్ద విషయం అదే ఎవరు చెప్పరండి సర్వనామే చెప్తారంటే అయితే తెల్లు లేకపోతే తండ్రో లేకపోతే అత్తో లేకపోతే లేకపోతే కొడుకు లేకపోతే ఆ సర్వనామం పేరే చెప్తారు గాని నీ పేరు పొరపాటున కూడా ఎవరు చెప్పరు ఆవిడ వెంకటరావమ్మ లేకపోతే వెంకటరావ అనేది ఎవరు చెప్పరు అపదాయిం అంటారు అపదాయం పదము శరీరం అనేది కేవలం పదము అపద ఈ పదంలో నుంచి తప్పుకుంది ఈ స్థానంలో నుంచి తప్పుకుంది పదము అంటే స్థానం శరీరం అనే స్థానంలో నుంచి తప్పుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు వాడికి నామం లేదు రూపం లేదు క్రియ లేదు నటన లేదు కర్త కాదు భోక్త కాదు వాడు ఏది కాదు జీవభావానికి సంబంధించింది ఏది కాదు వాడు చెప్పడమే అంత్యేష్ ఎందుకని వాడిప్పుడు ప్రస్తుతం పితృదేవతాస్వరూపం దేవతలలో అత్యంత దగ్గరి దేవతలు ఎవరయ్యా అంటే పితృదేవత అశరీరులలో అత్యంత దగ్గరి మనకి బాగా తెలిసినటువంటి అశరీరులు ఎవరైనా